రెండు వందల అరవయవ కీర్తన గోవిందా శ్రితగోకుల బృందోవింద్రితోకుల బృంద పవన జయ జయ పరమానంద పాలసముద్ర తరంగాలపై పాము చుట్టపై పవడించే శ్రీవెంకట రంగన్ని ప్రార్థిస్తున్నాడు పరమభక్తుడైన పెదతిరుమలాచార్యులవారు ఆయన్ని కమలాసంగుడనీ కరుణాపాంగుడనీ కీర్తిస్తున్నాడు గోవర్ధనగిరినెత్తి గోకుల బృందాన్ని కాపాడినవాడు సహస్రనామాలతో కీర్తింపబడుతున్నవాడు రఘువంశ సాగరానికి చంద్రుని వంటివాడు తానే అయి రాక్షస సంహారీ పాపరహిత జీవనులను భరించటంలో భూదేవి వంటివాడున్ను దినకరుడైన సూర్యునితో సమానుడైనటువంటి వాడున్ను గరుడవాహనుడై ఉత్తుంగమైన సుస్వరూపాన్ని ప్రదర్శించినవాడున్ను అయిన విష్ణుమూర్తి అవతారాన్ని ప్రస్తుతిస్తున్నాడు పదకర్త ఇక్కడొక ప్రధాన విశేషమున్నది ఈ కీర్తన కుమారుడైన పెదతిరుమలాచార్యులవారు వ్రాసినా అన్నమయ్య కీర్తనగానే ప్రజాబాహుళ్యంలో ప్రచారం పొందుతోంది అదీ కొడుకుకి గౌరవమే ఆత్మావై పుత్రనామాసి అన్నారుగా పెద్దలు కీర్తన గోవింద్రతగోకుల బృంద పావన జయ జయ పరమానంద జగదభిరామ సహస్రనామా సుగుణధామ సంస్థుతనామా గగనశ్యామాఖనరిపుభీమా అగణితరకువంబుద్ధి సోమా గోవిందా గోవింద్రగోకూలవృందయ జయ పరమానందననుతరణ శరణ్య చరణనుజహరణలలితస్ఫురణ అనఘాచరణాయత భూభరణ దిన్నకర్ర స దివ్యాభరణ గోవిందాశ్రోకృందావ జయ జయ పరమానందరుడ్డతురంగాోత్తుంగ శరది భంగ ఫణిశయనా కరుణాపంగ కమలాసంగ వరశ్రీవెంకటిరిపతిరంగా గోవింద్రగోకృంద పవన జయ జయ పరమానంద పవన జయ జయ పరమానంద